ప్రాధున్నాం పరిశుద్ధులైన తండ్రి ప్రేమ కనికరం కలిగిన దేవ కృప కలిగిన మా ప్రవ్వ సర్వశక్తివంతుడ సర్వాధికారి మహాగణుడ మహోన్నతుడ అద్వితీయుడ నిన్నేడు నిరంతరం మారని మార్పు చెందని మా ప్రియా పరలోక తండ్రి నీకు ఎంతగానో స్థుతులు స్తోత్రముల ప్రవ్వ తండ్రి ఈ దీని నుంచి ఇంతవరకు ప్రవ్వ మీ యొక్క కృపతో కనికరముతో నీ ప్రేమతో వాత్సల్యంతో ప్రభావ మమ్మల్ అందరినీ ప్రభా మీరు కాచి కాపాడుతూ వచ్చినంత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ తండ్రి ఏ విగ్గతులైన మమ్మల్ని ఇంతవరకు సజీవంగా ఉంచి ప్రభావ తండ్రి నా రాత్రి కాల సమయంలో నీ సన్నిధిలో రీతిగా చేరి ప్రభా తండ్రి మిమ్మల్ని స్థతించుటకు మిమ్మల్ని గనపరచుటకు స్వరం వేనుటకు మీకు మొర మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు ఎంతగానో స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవా నా తండ్రి ఎంతో మంది నా దేని మీరు మాకు అనుగ్రహించిన సాయంత్రం పూట ప్రభావ అందుని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి నేను ప్రభా ఈ ప్రార్థన మీటింగ్ అంతట్లు ప్రభు మీరే మాకు తోడుగా ఉండండి పాటలు పాటలు మీరు సహాయపడండి నా ప్రభ పాటల ద్వారా మైమ్మల్ని ఉందండి నేను మీ ద్వారా మాతో మాట్లాడండి ప్రభ మా జీవితాల్ని సరిచేయండి నీ వాక్యంలో నీ జీవం ఉంది నీ వాక్యమే మీరే ఉన్నారు ప్రభావ కాబట్టి తండ్రి ఆయన ఆయన ప్రభా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మాలో ఉన్నటువంటి బలహీనతలు అయినా సరి చేసుకోవడానికి సహాయపడండి అయినా ప్రభా మీకు ప్రీతికరమైన జీవితం మేము జీవించడానికి మీకు ప్రీతికరమైన సేవ మేము చేయడానికి మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా చేసే ప్రతి ఒక్క విన్నపానికి ప్రభావ మీరు జవాబులను గ్రహించుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి మీటింగ్ అంతటికి మీ ప్రభా ఆది అంతమై మీరేమని నడిపించండి మీ బిడ్డలందరినీ బట్టి స్తోత్రం ప్రభావ కావాల్సిన వారందరినీ కూడా తండ్రి త్వర తీసుకురమ్మని ఈ మేర మీటింగ్ అంతటిని ప్రభావం నామానికి మహిమకరంగా జరిగించమని ముందు సమయం అంతటినీ ప్రభావం మాకు దీవనకరంగా చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి పెడుకుంటున్నాం తండ్రి ఆమె తండ్రి తండ్రి తండ్రి పరమ తండ్రినిస్తుతించేదను కొత్త పాటలతో నాట్యముతో తండ్రినిస్తుతించేదను కొత్త పాటలతో నాట్యముతో తండ్రినిస్తుతించేదను తండ్రినిస్తుతించేదను పరమ తండ్రినిస్తుతించేద్దను తండ్రినిస్తుతించేదను పరమ తండ్రిని స్థించేదను చీకటిలో ఉన్న నన్ను వెలుగు మార్గంలో నడిపించినాడే చీకటిలో ఉన్న నన్ను వెలుగు మార్గంలో నడిపించినాడే ఒంటరిగా ఉన్న ఒంటరిగా ఉన్న నన్ను తన ప్రాక్కన ఉంచుకున్నాడే తన ప్రాక్కన ఉంచుకున్నాడే లల్ల లాల లల్ల లాల లల్ల లాలలా లల్లాల లాల परम तन् रे नि स्तुतिं चेदनु तन् रे नि स्तुतिं चेदनु परम तन् रे नि स्तुतिं चेदनु నన్ను బలపరిచే క్రీస్తువలన్నా నేను ఏమైనా చేయగలను నన్ను బలపరిచే క్రీస్తువలన్నా నిన్ను ఏమైనా చేయగలను దివరాత్రి ప్రార్థించి దివరాత్రి ప్రార్థించి విజయాము పొందదను విజయాము పొందదను ల la la la la la la la la la la la la la la la la la la la tanrei ni stuttinche danu parma tanrei ni stuttinche danu tanrei ni stuttinche danu parma tanrei ni stuttinche danu yesu nu moye chunna ரதமுகா நீனு மாரெதனு இயேசுனு மொய்சுன்னா ரதமுகா நீனு மாரெதனு இயேசுநுண்டி நன்னு வேறு செய்யலேறும் இயேசுநுண்டி நன்னு வேறு செய்யலேறும் இயேசு நன்னு பட்டுకున్నాడు இயேசு நன்னு பட்டுకున్నాడు நல்லலலலலலலலல La la la la la la la la la la la Tanrin is tutti chedhano Parma Tanrin is tutti chedhano Tanrin is tutti chedhano Parma Tanrin is tutti chedhano Paralokam villi nano Yesuanda nirancin chedhano Paralokam villi nano Yesuanda nirancin chedhano ఏసు అందా రచించేదను ఏసయ్యా కూ దండవేదును ఏసయ్యా కూపు దండవేదును కోగిలించి ముద్దులు పెట్టేదా కోలించి ముద్దులు పెట్టేదాల్లల్ల లాల లల్ల లాల లల్ల లాలలా పరమ తండ్రిని స్థతించేదను తండ్రిని స్థుతించేదను పరమ తండ్రిని స్థుతించేదను కొత్త పాటలతో నాట్యముతో తండ్రిని స్థుతించేదను కొత్త పాటలతో నాట్యముతో తండ్రిని స్థుతించేదను తండ్రిని స్థుతించేదను పరమ తండ్రి నిస్తుతించేదను తండ్రి నిస్తుతించేదను పరమ తండ్రి నిస్తుతించేదను హలోయ జీవనదిని నృదేములో ప్రవహింపచేయుమయా జీవనదిని హృదయములో ప్రవహిం పచేయ మయా శరీర క్రియలనియో నాలుో నశీం పచేయమయా శరీర క్రియలనియో నాలు నశీం పచేయమయా జీవనదిని ప్రవహింపచేయుమయా ప్రతిచోట సాక్షిగా నన్ను నివసింపచేయుమయా ప్రతిచోట సాక్షిగా నన్ను నివసింపచేయుమయా జీవనదీనీ నృదయములో ప్రవహింపచేయుమయా హల్లీలో ఆమె ఆమె జీవనదిని నా హృదయాములో ప్రవహింపచేయుమయా ఎయ్యా జీవనదిని నా హృదయాములో ప్రవహింపచేయుమయా కీర్తనలు ఎయిటీ సిక్స్ లో టెన్త్ వచ్చినం నుంచి చూసుకున్నాము పరిశుధ్ర ప్రేమల దేవ కృపణ తండ్రి దేవాయశ్రు ప్రభాకలెక్కలేని బంధనాలు కృతజ్ఞతాస్పుతులు స్తోతహాలి రజ పరిశుద్ర వర్వశక్తి మంతుడ సర్వాధికారి నీకే వంధనలు ప్రభ దేవాసు ప్రభా మరి యొక్క సమయంలో ప్రభ నీ యొక్క సన్నిధి జరుగుతున్నందుకు ప్రభా యొక్క ప్రజెన్స్ ఇక్కడ ఉంచినందుకు నీకు లెక్కలేని బంధనాలు తండ్రి దేవాయస వాకితే మీరు మాతో మాట్లాడండి మారు దాన్ని సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ ఏ పాపంలో పడకుండా మేము జాగ్రత్తగా జీవించేలాగా సాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాయచప్రభ నాకున్న సొంత తలపులు అన్నింటినీ గద్దించి కొట్టివేయండి ప్రభా దేవాయప్రభ నీ యొక్క తలనొంపులకు చోటు ఇచ్చి నడుచుకుంటాను కాబట్టి ప్రభా మీరు నాలో ఉండి మాట్లాడమని ప్రార్థించడం తండ్రి దేవాయచప్రభ మరి నీ యొక్క పరిశుద్ధాత్మచత మాకు నడిపింపు దయచేయమని యేసుకృత నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఎయిటీ సిక్స్ ఎవరి చదవాలనుకుంటే చదవచ్చు ప్రభువా నీవు మహత్యం గల వాడవు ఆశ్చర్య కార్యము చేయవాడవు నీవే అద్వితీయ దేవుడవు ప్రభువ అక్క కీర్తనలు ఎనభై ఆరులో అదే ఎనభై ఆరు నీవు సూచించిన అన్యజనులందరినూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు నీ నామమును గనపరచుదురు ఏహోవ నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్టు నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపుము నీ నామమునకు బయపడున్నట్లు నా హృదయం నాకు ఏకాదృష్టి కలగా చేయము ఈ వాక్యము ఏమని చెప్పుకోబడుతుందంటే ఆయన సృష్టి విషయంలో మాట్లాడబడుతుంది కదా అంటే సృజించ హీజ్ అ క్రియేషన్ ఆల్ ద క్రియేషన్ దేవుడు క్రియేటెడ్ ఆయన అన్ని క్రియేట్ దేవుడు కాబట్టి ఆల్మోస్ట్ మనం జనసేక్స్ లో ఉంటాం కదా ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ది అర్త్ అనే ఒక క్రియేషన్ ఆయన ప్రతిదీ దేవుడు క్రియేట్ చేశాడు కాబట్టి హీజ్ అ క్రియేటెడ్ అని మనం చెప్పగలుగుతాము సో ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే ఈ వాక్యము ఆయన సృష్టి విషయంలో మాట్లాడబడుతుంది అని సృష్టిలో ఉన్న ప్రతి జనములు ఎట్లా ఉన్నారు ఈ లోకంలా కదా మనం ఎక్కడ పోయినా నాలుగు గుంపులు ఉంటాయి కదా ఆ నాలుగు గుంపులు ఏ విధంగా ఉన్నాయో మనం చూసుకోవాలి సో ఇక్కడ అన్యజనుల విషయంలో మాట్లాడబడుతుంది నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదరు కదా అన్యజనులు అంటే ధర్మశాస్త్రంలో ఉన్నవారే కదా ఎందుకు ఈ లోకం ఎట్లా ఉందంటే ఆ అంటే ఆ నేమ్ దేవుందే జీజసే కానీ వాళ్ళ క్రియలు ఎవ్రీథింగ్ ఎట్లా అంటే సరిగ్గా లేకుండా వాళ్ళ లైఫ్ వాళ్ళ సొంత జ్ఞానం పట్ల వాళ్ళు నడుచుకుంటున్నారు అన్యజనులు ఎట్లా అంటే ఆ ఉంటారు చాలా మంది కూర్చొని వింటుంటారు కదా ఎందుకంటే సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నవారు వాళ్ళు ఏంటి ఎట్లా అంటే దేవుడు కరెక్టే కానీ అన్యజనుల లాగానే వాళ్ళు జీవిస్తున్నారు వాళ్ళకు ఏం తెలియదు ఎవరు ఏది చెప్తే అది నమ్మేసి వెళ్ళిపోతారు ఎందుకంటే యుగ దేవత గుడితనం పెట్టింది కాబట్టి ఆ దాని ఆ గుడితనం నుంచి వాడు బయటికి రాలేక అందులోనే ఉండి ముందుకు వెళ్ళిపోతున్నారు ఎవరు ఏది చెప్తే వింటారు కానీ దేవుడు ఏమన్నాడు ఆ మనకు మాథ్యూ ట్వంటీ ఫోర్ చెప్తాడు కదా ఎవరు మోసపరచుకోకుండా జాగ్రత్తగా చూసుకున్నాడు అని దేవుడు మనకు ముందే చెప్పినడు అంటే ఎవ్వరు మోసం చేయొద్దు ఏ మోసంలో మనం పడద్దు జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు మనకు మాథ్యూ ట్వంటీ ఫోర్ చాప్టర్ లో మనకు చెప్తాడు కదా ఫస్ట్ వర్డ్ అందులో మనకు ట్వంటీ ఫోర్ లో మాథ్యూ ట్వంటీ ఫోర్ లో మన క్లియర్ గా తెలిసిపోతుంది సో ఇక్కడ ఏం ఎత్తుందంటే అన్య జనులాగా ఎందుకు ఉండాల్సి వస్తుంది సరి మార్గం తెలివాక జ్ఞానం సరిగ్గా లేక ఆలోచన సరిగ్గా లేక బలము సరిగ్గా లేక వివేక జ్ఞానం లేకనే వాళ్ళు మూసపోతున్నారు అందుకే వాళ్లకు ఒక టైం అనేది దేవుడు పెడుతుంది కాబట్టి అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సరిగ్గా జ్ఞానము లేక నశించిపోతున్నారు జనములు అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే నీవు సృజించిన అన్య వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదరు వాళ్ళు ఎప్పుడు నమస్కారం చేస్తారు అంటే దేవుని యొక్క సన్నిధి ఆ ఎప్పుడైతే వాళ్ళ మీద శిక్ష పడుతుందో దేవుని యొక్క శిక్ష ఆయన అంటారు కదా నాకు గద్దెంపుకు మీరు విసుక ఉండమని చెప్తారు కదా నా కుమారుడ ఏవో ఆ శిక్షకు తృఢీకరింపవద్దు ఆయన గద్దింపునకు ఉచుకోవద్దు కదా ఆయన గద్దించే దేవుడు సరి అయిన మార్గం లే లేకపోయి ఉంటే నా బిడ్డ నశించిపోతుంది కదా అని ఆయన గద్దరిస్తాడు దేవుడు కదా ఎందుకంటే ప్రేమతో చెప్తే ఎవరు వినరు వాళ్ళకి ఏదైనా ఒక ముళ్ళు పెడితేనే దారిలోకి వస్తారు కదా ఆయన కాళ్ళ నలగబడాలి అంటే నువ్వు ఉత్తేనే నలగబడతావా ఆయన రాజ్యానికి నువ్వు ఉత్తేనే చేరుకుంటావా ఆయన రాజ్యంలో ఎంతో మంది ఆ ప్రవక్తలు ఆ విలంత వీళ్ళంతా ఉత్తగన వెళ్ళినారా దేవుని రాజ్యంలో వాళ్ళు ఎంత నెలగబడ్డారు కదా ఎవ్రీథింగ్ ది సాక్రిఫైస్ ద లైఫ్ సార్ ప్రతిదీ వాళ్ళు చేసుకున్నారు ఎందుకంటే ఈ లోకాన్ని వదిలేసుకొని పర్లో రాజ్యం చూడడానికి పర్లో రాజ్యంలో దేవునితో ఉండడానికి వాళ్ళు ఈ లోకంలో ఉన్నది ప్రతిదీతో ఋణీకరించుకొని దేవుని యొక్క గద్దింపులకు అన్నిటికీ వాళ్ళు లో బర్డైనరు ముందుకు వెళ్ళిపోయినారు అందుకే వాళ్ళు పర్లోక రాజ్యంలో ఈ రోజు ఉండగలుగుతున్నారు మన కూరకు ఇంకా వాళ్ళు ప్రార్ధాన్యం చేస్తున్నారంటే వాళ్ళు ఎంత ఇంకా ప్రార్థన్యం చేస్తున్నారంటే వాళ్ళ వాళ్ళ ద్వారా ఇంకా దేవుడు ఇంకా బయపరుస్తా ఉన్నాడు ఎవ్రీథింగ్ కదా వాళ్ళు చేసినట్లు మనం చేయలేమా వాళ్ళు భూ తల్లి ప్రకటింప చేసినారు ఇప్పుడు మనం చేయాలి అంటే మన టైంలో ఎందుకు జరగట్లేదు ఎందుకంటే జనలంతా అన్యజను లాగానే ఉన్నారు అందుకే ఏవి కార్యాలు జరగట్లే ఈ కార్యాలు జరగాలంటే మన గుణగణలు మారాలి కదా క్రీస్తు గుణగణలు మనలో రావాలి అంటే ఎట్లా ఎప్పుడైతే ఆయన శిక్ష మనకు ఆయన ఎప్పుడైతే మనకు గద్దిస్తాడో ఆ గద్దింపుకు మనం లోబడి నడుచుకుంటేనే సరైన పాత్రగా మనం తయారవుతామో కదా అందుకే నీవు సృష్టించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధికి నమస్కారం చేసేదరు నీ నామని గణపరచెద్దరు అంతవరకు దేవుణ్ణి వాళ్ళు అంటే శిక్ష అనుభవించిన తర్వాతనే వాళ్ళు దేవుని యొక్క నామాన్ని గనపరుస్తుంటారు బిఫోర్ దట్ వాళ్ళు ఏం చేయలేకపోతారు ఎద విధ లైఫ్ రొటీన్ లైఫ్ కదా ఇక్కడ ఓన్లీ ఇంకా వాళ్ళకి నచ్చిన విశేషాలు బట్టి వెళ్ళిపోవడం రావడము సొంత జ్ఞానం ఆధారపడి నడుచుకోవడము ఆ విధంగా కదా అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు అంట నా కుమారుడు నా కుమారుడా ఎవ శిక్షకు త్రుణీకరింపవద్దు ఆయన గద్దెంపునకు విసుకవద్దు సో అందుకే అన్యజనులు ఎక్కడో లేరు మన మధ్యలోనే ఉన్నారు కదా దేవుని యొక్క సత్యం తినే వాళ్ళంతా సత్యం తెలిసిన వాళ్ళే పరిశుద్ధతలో జీవించగలుగుతారు ఆయన వాకుని అనుసరించి నడుచుకోగలుగుతారు పరిశుద్ధతలో ఉన్నవారు కానీ అన్యజను ఉండడం అనంటే ఆయన మాట వినకపోవడమే అన్యజనతలాగా జీవించడం అవుతుంది అది ఎప్పుడు అంటే ఆయన శిక్ష పెట్టినప్పుడు ఆయన శిక్షకి మనం విసుకకుండా ప్రతిదీ అనే కాల కింద మనం నలగబడితేనే అప్పుడు సరైన పాత్ర మనం కాబట్టి ఆ టైంలో దేవుని అనుసరించి నడుచుకోవడం జరుగుతుంది ఆయన నామాన్ని గణపరచడం జరుగుతుంది అంటే బుద్ధి కలిగిన కన్యకలు ఉంటారు కదా వాళ్ళు సత్యని వాళ్ళు ఎక్కడైతే సత్యం ఆ సత్యాన్ని వాళ్ళు తెలుసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారు మాకు నూని నూనె అడుగుతే వాళ్ళు ఏమంటారు షాప్ కి వెళ్ళి కొనుక్కొచ్చుకోపోవాలంటారు కదా అంటే వాళ్ళు సరిగ్గా లేకపోవడం వల్లనే అడుగుతున్నారు అప్పుడు లాస్ట్ కి పోయి వాళ్ళు కొనుక్కొచ్చుకుంటారు వెళ్ళిపోయే లోపల డోర్ క్లోజ్ అయిపోతుంది హెవెన్స్ డోర్ మరి వాళ్ళు బయటనే మిగిలిపోతారు మరి వాళ్ళకు అంటే లాస్ట్ కి వాళ్ళు అబద్దాన్ని ఆశ్రయించుకొని పోయిన వారు కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఆయనే నామని గణపరచాలి అంటే కేక వేసేవారిలాగా జీవించాలి అని వాక్యం చెప్తుంది అన్యజనులాగా నువ్వు ఉంటావు కరెక్టే ఎంతకాలం మన అన్యజనులాగానే ఉంటాము ఆయన సత్యం నీ దగ్గరకు వచ్చినాక త్రుణీకరించుకోవద్దు కదా ఆయన సత్యం మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే స్ట్రాంగ్ గట్టిగా పట్టుకొని ముందుకు వెళ్ళిపోవాలి అప్పుడే కదా ఆయన సన్నిధిలో నువ్వు నమస్కారం చేసేదావు ఆయన నామని నువ్వు గనపరచేదరు అప్పుడు నీ ఉన్న ప్రతి గుణగణలన్నీ ద్వారా నువ్వు దేవుని మాయమపరుస్తుంటావు అనమాట ఆ విధంగా ఈ వాక్యం చెప్తుంది యహువా నేనే నీ సత్యం అనుసరించి నడుచుకునినట్లు నీ మార్గము నాకు బోధింపు అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నావు యహువా నేనే నీ సత్యంలో ననుసరించి నడుచుకున్న ఆయన సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి అనంటే నువ్వు ఎక్కడెక్కడ పరిగెత్తితే కాదు కదా మనము ఉన్న చోటనే దేవుని యొక్క వాక్యాన్ని బైబుల్ రోజు ధ్యానిస్తుంటే ఆయన సత్యం మనకి బయపరచబడుతుంటది కదా అక్కడ వాక్యం చెప్తున్న అటు పరిగెత్తుతావు ఇక్కడ చెప్తున్నా ఇటు పరిగెత్తు కదా మనకు మంత్రీలో ఉంది కదా మతేసువాతలో మనకు ఉంటది కదా వీళ్ళు దేవుడు అక్కడ ఇక్కడ పరిగెత్తకండి మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడే కూర్చొని ప్రార్థించండి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడే పరలోక రాజ్యం ఉండునని దేవుడు సెలవిస్తాడు కదా అదే రీతిగా ఇక్కడ చూసుకుంటే ఆయన సత్యాన్ని నువ్వు వెతకడం కాదు అనే సత్యని మనం వెతకాల్సింది బైబిల్ లనే ఈ బైబిల్లో కరెక్ట్ గా మనం వెతికితే నాలుగు గుంపులు కనిపిస్తాయి ఒక్కొక్క వచనానికి సో ఇక్కడ అదే చెప్పను యహువను నేనే నీ సత్యంను అనుసరించి నడుచుకునేనట్లు నీ మార్గము నాకు బోధింపు అనే మార్గంని మనము బోధించ ప్రతిదీ సత్యాన్ని ఎట్లా వెంబడించి నడుచుకోవాలా అనే సత్యం మనకి అర్థమవుతుంది కదా ఎవరైతే మనం దేవుని అడగాల కదా పరిశుద్ధతలో ఎవరైతే ఉన్నారు ప్రభా వాళ్ళ దగ్గరికి మమ్మల్ని నడిపించు అప్పుడు అలాంటి గుణగణలు పరిశుద్ధతలో ఉన్న వారి మన దగ్గరికి వస్తాయి కదా అంటే పరిశుద్ధుడు ఇప్పుడు ఎవరు ఏసుప్రభ మరి నువ్వు ఏడు కూర్చోవాలా ఏసుప్రభు దగ్గరనే ఆయన కాలకడ కూర్చొని నువ్వు టీచ్ మీ ది వే ఓల్ నాట్ ఐ విల్ వాక్ ఇన్ ది ట్రూత్ ఇంటి మై హార్ట్ ఫియర్ దే నేమ్ కదా దేవుని యొక్క నామము ని ఆయన సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలనంటే ను పది మంది దగ్గర పరిగెత్తితే నీకు సరి అయిన మార్గం దొరకదు కరెక్ట్ గా మన దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆయన కాలకడ కూర్చొని నేర్చుకున్నప్పుడే మనకి సత్యం దేవుడు మనకు బోధిస్తుంటాడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఆయన బోధిస్తుంటాడు నీ నామమును భయపడునట్లుగా భయపడునట్లుగా నా హృదయమునకు ఏకదృష్టి కలగజేయుము చూడండి ఏ విషయంలో భయపడకుండా దేవుని యొక్క సంధ్య ఆయనకి మాత్రమే భయపడి లోబడి జీవిస్తే ఏకదృష్టి అనేది ఆయన యొక్క దృష్టి మన కాబట్టి ఎవ్రీథింగ్ అనే మనకు చూపించేవాడు ఎవ్రీథింగ్ హీ విల్ షో అని మనకు చూపిస్తుడు అందుకే మనం ఆయనను ఎట్లా సూచించాలంటే నా పూర్ణ హృదయంతోను నేను నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించేదను నీ నామమును నిత్యము మహిమ పరిచేదను కదా దావిదు ఆ ఈ ఇంత గణము రాసినడు దావిదు హృదయం సరుడు అని పేరు పొందుకున్నాడు అంటే ఉత్తగని కాదు కదా ఆయన ఎంత పచ్చితపబడ్డా దేవుని యొక్క సన్నిధిలో కదా ఒక మనిషి ప్రాణం తీసేసినాడు ఆ యుద్ధంలో ముందు అవన్నీ తప్పులు ఆయన దేవుని యొక్క నా సన్నిధిలో కూర్చొని ఆయన దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ఎంతో ప్రార్థన పెట్టినడు ఆయన తప్పుడైనా ఆయన సన్నిధిలో ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాక ఆయన నెక్స్ట్ మూమెంట్ ఆయన స్టార్ట్ చేసినాడు దేవుని యొక్క సన్నిధిలో పూర్ణ హృదయం తోటి దేవుని కృతజ్ఞతాస్తున్నా స్టార్ట్ చేసినాడు కదా ఆయన నామని నిత్యం ఆయన మహమపరుస్తూనే ఉన్నాడు ఇంకా ఎప్పుడైతే ఆయన రియలైజ్ అయినడు ఆయన లైఫ్ లో దావీదు తర్వాతకి ఆయన దేవుని స్థుతించడము మహిమపరచడము ఇవన్నీ జరిగినాయి అందుకే కదా ఆయన హృదయం సరవడానికి పేరు పొందుకున్నాడు దేవుని యొక్క నోటి నుంచి కదా ఎవ్రీ మూమెంట్ ఎవ్రీథింగ్ దేవునికి ఎట్లంటే అన్ని విషయంలో ఆయన గ్లోరిఫై చేసినాడు ఐ విల్ ప్రైజ్ ది ఓ నాట్ మై గాడ్ విత్ ఆల్ మై హార్ట్ అండ్ ఐ విల్ గ్లోరిఫై ద నేమ్ ఫర్ ఎవర్ మోర్ కదా ఎవ్రీ మూమెంట్లా ఆయన దేవుణ్ణి ఎట్లంటే మహిమపరిచారు పూర్ణ హృదయం తోటి ఆయనకు కృతజ్ఞత స్థితి చెల్లించుడు కదా మనం కూడా అంతే మన ప్రతి పాపము శాపము మన రోగములు మన వ్యసనాలు అన్ని కూడా ఆయనే శివ మరణం పైన భరించిన దేవుడు మన కొరకు రక్తం పెట్టి మనల్ని కొన్న దేవుడు కదా నన్ను కన్నా తండ్రి నన్ను కొన్నా తండ్రి రక్తం తండ్రి ప్రాణం తండ్రి అంత గొప్ప దేవునికి మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలా మనకి ఎట్లా మనం కదా హృదయపూర్వకంగా మనం స్థుతించగలుగుతామా కొంచెం హృదయపూర్వకంగా ఆయన స్థుతించాము గ్లోరిఫై చేద్దాము అని అనుకునే మన మైండ్ డైవర్ట్ అయిపోతూనే ఉంటది వాళ్ళ కోసము వీళ్ళ కోసం ఏదో ఒకటి కదా అందుకే పూర్ణ హృదయం తోట ఆయన స్తుంచడము మరి నేను నీకు కృతజ్ఞత చెల్లించదు నీ నామమును నిత్యము మహిమపరచదను ఎప్పటికీ ఆయన నామాన్ని నిత్యము మనం మహిమపరచాలా ఎందుకు అని ఈ థర్టీన్త్ వచ్చినము ఇంపార్టెంట్ ప్రభువా నా దేవ నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది ఆయన చూపిన కృప ఎట్లాంటిదంట అధికమైనదంట దేవుని యొక్క కృప చాలా అధికమైన కృప ఉంది కాబట్టి ఆయన దగ్గర దేవుని యొక్క సన్నిధిలో ఆయన క్షిమాప్పని కోరుకున్నాడు అందుకైన కృప నిత్యము ఉంది ఇప్పటికి కూడా ఆయన కృపలో మనం బ్రతుకుతున్నాం ఆయన కృప ఉంది కాబట్టి ఈ రోజు వరకు మనం నిలబడుతున్నాము ఈ రోజు వరకు మన ప్రాణము ఎక్కడ నశించుకోకుండా సరి అయిన ఉండడానికి ఆయన గద్దింపులకు మనకు విసుక విసుకకుండా జీవించడానికి ప్రయత్నిస్తున్నాం ఎందుకనంటే ఆయన కృప ఆయన కృప ఉంది కాబట్టి కదా ప్రభువ నా దేవా నా ఎడలా నీ కృప చూపిన అధికమై ఉన్నది పాతలకు అగాధములో నుండి నా ప్రాణము తప్పించి ఉన్నావు చూడండి దేవుడు ఏం చేసింది ఆయన ప్రాణం అంట పాతలంలోకు దాంట్లో పోకుండా ఆయన మొత్తం ఏం చేసింది తప్పించాడు కదా దుష్టుడు నింద మోప్తుడు కదా దేవంతో నదికి బోధడు యోగు విషయంలో మాట్లాడిన సంగతి మనకు అందరికీ దేవు అంటే దేవుని దూషించడానికి ఆ యోబు దగ్గర ఎన్నో ప్లాన్స్ చేసింది దుస్తుడు కానీ అక్కడ చూసుకుంటే యోగు విషయంలో చూసుకుంటే ఆయన సర్వశక్తిని యొక్క నీడలో ఆయన జీవించినవాడు యోబు కదా అది కూడా చూసుకున్నాం మనం అయితే యోగు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు దేవునిలో ఉన్నాడు ఆ ఆయన అనుభవించినప్పుడు ఆయన అనుభవం పూర్వకంగా ప్రతిదీ నడుచుకుంటే వెళ్ళిపోయినాడు ఆయన ప్రాణానికి మాత్రం ఎలాంటి హాని లేదు యోబుకి ఆయన ప్రాణం అంతా ఎట్లా అంటే దేవుని యొక్క చేతిలో ఉంది ఆయన ప్రాణంని దేవుడు తప్పించినాడు దుష్టునికి అన్ని విషయంలో ఇచ్చిన ఛాన్స్ కానీ ఆయన ప్రాణం తీయదు అని యోగకు ఎట్లయితే ఆ వాగ్దానం చేసినడో ఆ దుష్టునితో దేవుడు మాట్లాడతాయి కదా నువ్వేమని చేసుకోగానే ఆయన ప్రాణం ముట్టడానికి నీకు అధికారం లేదు అని దేవుడు దుష్టునికి చెప్పాడు చెప్పినప్పుడు దుష్టుడు ఏం చేశాం ప్రతిదీ ఆ ఎట్లా అంటే అనే యోబు చాలా నలగబడ్డాడు నలగబడ్డాడు అంత మరి చివరికి అయితే ఆయన ప్రాణం పోలేదు యోబు ప్రాణం ఎవరు కాపాడిందో లేడా అట్లనే దావిదు విషయంలో కూడా అంటే దావి దావిదు ఆయన జీవితంలో చేసిన తప్పులను సరిదిద్దుకొని రియలైజ్ అయ్యి ఎవ్రీథింగ్ దేవుని యొక్క సన్నిధి అప్పచెప్పుకొని ఆయన ముందుకు వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఆయన మళ్ళీ ఎలాంటి తప్పు చేయకుండా ముందుకు వెళ్ళిపోయినాడు అంటే దుష్టుడు ఎక్కడంటే నిందలు మోపుతాడు కదా మరి దావీదు తప్పు చేసిన ప్రభా మరి ఆయన ప్రాణాన్ని నువ్వు ఎట్లా కాపాడుతున్నావు అని అడగొచ్చు కదా దేవునికి దుస్తుడు అందుకే దేవుడు ఏం చేసిన అంటే దావీదకి శిక్ష అనేది పెట్టినడు ఆయనకి కూడా ఉంది ఆయన జీవితంలో ఆయన అనుభవంలో ఆయన ఎక్కడెక్కడ శ్రమలు పొందినడు అవన్నీ కూడా ఆయన బాధపడ్డాడు కదా ఉత్తనే రియలైజ్ కాదు కదా ఒక్కనే పచ్చతప పడరు కదా ఇప్పుడు పచ్చతప్ప పడుతున్నాము అంటే ఆ శిక్ష ఉంటేనే పచ్చతప్ప పడతారు శిక్ష లేని ఆయన గద్దింపులేంది ఎవరు పచ్చతప పడరు కారు ఆయన శిక్ష ఉంది కాబట్టి అని ఎట్లా అంటే విరిగి నలిగిన హృదయం చేత ఆయన ఎంత నల్గబడ్డాడు దేవుని యొక్క హృదయం దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆయన అంత నలగబడ్డాడు కాబట్టి ఆ శిక్ష అని అనుభవించాడు ఈ రోజు ఆయన దేవుని యొక్క దగ్గర ఉన్నాడు అని హృదయం సరూడు పేరు పొందుకున్నాడు ఆయన ప్రాణము అట్లా తప్పింపబడ్డది అంటే తప్పు చేసిన ప్రతి వారికి శిక్ష ఉంటది ఆ శిక్ష ఈ లోకంలో ఉన్నప్పుడు అనుభవించి వెళ్ళిపోతాడు దావిదీ టైంలో దావిదు ఉన్నడు ఆయన పొందే శిక్షలు అన్ని పొందుకున్నాడు ఎందుకంటే దృష్టి మళ్ళీ నింద వేయద్దు కదా దేవుని యొక్క సన్నిధ దావిద తప్పు చేసిన ప్రభావా అని ఆయన అనలే కదా ఇంకా అందుకే ఆ శిక్ష ముందే అనుభవించి దావిదు వెళ్ళిపోయినాడు కాబట్టి తన ప్రాణానికి ఎలాంటిది హాని అనేది లేదు నా ప్రాణము తప్పించి ఉన్నాడు అని ఇక్కడ ఎంత క్లియర్ చూ చూపబడుతుంది అంటే వాక్యం చెప్పబడుతుంది వాక్యము అందుకే ఈ లోకంలో ఉన్నప్పుడు వరకే మనం ఈ శరీరంలో ఉన్నంత వరకు ఈ ఆత్మలో ఉన్నంత వరకు ఈ జీవం ఉన్నంత వరకు ఇక్కడే మనం ప్రతిదీ అనుభవించి ఆయనే సన్నిధికి వెళ్తాం కదా మన కాలం క్రోజ్ అయ్యేంత వరకు ఇక్కడే ఉంటాం ఇక్కడ ఉన్నంత వరకు అందుకే కదా మనకు అవకాశం ఇస్తుంది దేవుడు మళ్ళీ మళ్ళీ మారుమల్చి పొందడానికి మళ్ళీ మళ్ళీ ఎలాంటి తప్పులు చేయకుండా సరి అయిన మార్గంలో ఉండడానికే కదా ఆయన మనకి అవకాశం ఇస్తున్నాడు జీవించడానికి అంటే మన ప్రాణం ఎక్కడ తప్పిపోవద్దు దుష్టుడు మన నింద మోపద్దు కదా దుష్టుడు రోజు దేవుని సన్నిధుల మన మీద నింద మూతనే ఉంటాడు వీళ్ళు తప్పు చేశారు వీళ్ళు తప్పు చేశారు అప్పుడు ఎట్లా అనిపిస్తుంది దేవుని యొక్క దృష్టికి వీళ్ళకు ఎంత ఇది చేసినా అన్ని తప్పులు చేస్తున్నాడు అని అందుకే దేవుడు ఏం చేశారంటే ఆయన ఏమన్నాడు ధృణీకరింపవద్దు అంటున్నాడు ఆయన గద్దంపుకు విసుకవద్దు అని అంటున్నాడు కదా మరి ఆయన గద్దెంపుకు మనం విసుకవద్దు మరి ఆయన చెప్పినట్టు మనం నడుచుకోవాలంటే మరి ఆయనే నామని గణపరచాలి అంటే మనము ప్రతిదీ ఆయన వాక్కు లోబడి నడుచుకోవాలి అప్పుడైతేనే కదా మనం సరైన మార్గంలో ఉండగలుగుతాము పరిశుద్ధతలు ఉండగలుగుతాము కదా ఇక్కడ చూడండి అతనే యోబు ఏమంటదంటే యోబు విషయంలో యోబు థర్టీ టు ఎయిత్ వచ్చినంలో చూసుకుంటే మనము ఈయన నరులలో ఆత్మ ఒకటై ఉన్నది సర్వశక్తు సర్వశక్తుడు దేవుని ఊపిరి వారికి వివేచన కలగజేయును అంటే ఆయనను నరులలో ఆత్మ ఒకట్యున్నది నరులలో అంటే ఆత్మనంటూ ఒకటై ఉన్నది సర్వశక్తుడు దేవుని ఊపిరి వారికి వివేచన కలగజేసి ఉన్నది అంటే సర్వశక్తుని యొక్క ఊపిరి దేవుని యొక్క ఊపిరి ఇప్పుడు ఆయన హస్తములతో ఎవరిని దేవుడు మనల్ని తయారు చేసా లేదా కదా ఫస్ట్ యాడమ్ క్రియేటెడ్ కదా అని ఏం చేసిన అంటే నేల మటితోటి నరుని నిర్మించి వారి నాసిక నంద్రాలు అప్పుడు నరును జీవాత్మ అయను వాక్యం సెలిస్తుంది జెనసిక్స్ టూ సెవెన్ లో జెనసిక్స్ టూ సెవెన్ లో ఆ వాక్యం చెప్తుంది అంటే దేవుడు నేలమటితోటి ఫస్ట్ సిక్స్త్ డే రోజు మనల్ని క్రియేట్ చేసిన దేవుడు కరెక్టే కానీ అన్నిటికంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ ఇస్ గివింగ్ టు అస్ కదా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయన ఎవరికి ఇస్తున్నాడు మనకే ఇస్తున్నాడు ఆరో దీనంలో ఆయన మనం క్రియేట్ చేసిన సృష్టిలో ఆయన క్రియేట్ చే దేవుడు ఇష్టంతో చేసినాడు కదా మరి ఆయన ఇష్టంతో చేసినాక మనుషులకు ఎందుకు ఆయన అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు ప్రథమ ఫలముల లాగా ఎందుకు ఆయన మనల్ని ఎంతగా ఇష్టపడ్డాడు దేవుడు ఎందుకంటే మనం గోర పాపలం కాబట్టి ఈ పాపం నుంచి మనం విడుదల పొందడానికి పన్నుక రాజ్యంలో ఉండడానికే ఆయన మనలాని ఇష్టపడి ఈ లోకంలో పోయిన అధికారం అంతా తిరిగి మన చేతికిచ్చి ఆయన వెళ్ళిపోయాడు అంటే చూడండి ఎంతవరకు అన్యజను లాగా జీవించినంత వరకు మాత్రము నేలమటితో నరుడిని నిర్మించి నాసిక నంద్రంలో జీవవాయుద్దు ఊదగా నరుడు జీవాత్మయను అంతవరకు వాళ్ళు మాట్లాడేలాగానే ఉంటారు అంటే సత్యం తెలియని సత్యం తెలియకుండా ఇంకా వాళ్ళు ఎట్లా అంటే అన్యజనులాగానే జీవించడం జరుగుతుంది భూమి కదా వాళ్ళు ఎట్లా అంటే అంటే సగం సత్యం సగం అబద్ధము ఇంకా వాళ్ళకు జీవాత్మ ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే సత్యము కరెక్ట్ గా వాళ్ళు గ్రహిస్తారో జీవవాయుదగా నరుడు జీవాత్మను అప్పుడు ఎప్పుడైతే సత్యము వాళ్ళ రుద్రానికి తగులుతుందో అప్పుడే వాళ్ళకు జీవాత్మ అనేది వస్తుంది ఇది నరుడులో ఒక ఆత్మ ఉన్నది సర్వశక్తి దేవుని ఊపిరి వారికి వివేచన కలగజేయును కదా ఎప్పుడైతే జీవాత్మ వాళ్ళలో ఉంటదో ఎప్పుడైతే సత్యం అయితే వాళ్ళకి తెలియజేయబడుతుందో అప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది వివేచన కలగజేయును అప్పుడు వాళ్ళకి వివేచన ఉంటది ఎందుకనంటే దానికంటే ముందు దేవుడు వాళ్ళని ఆ శోభిస్తుంది కదా ప్రతి విషయంలో మనం పర్ఫెక్ట్ గా ఉన్నామా లేదా విశ్వాసంలో కరెక్ట్ గా ఉన్నామా లేదా మరి మనం ఎట్లా టెస్ట్ చేయబడాలా ఒక పరీక్ష మనకు ఉంటేనే కదా అందుకే ప్రావర్స్ ట్వంటీ ట్వంటీ లో ఉంటది నరుని ఆత్మ ఏవో పెట్టిన దీపము అది అంతరంగమును చోదించును కదా అందుకే కదా శరీరానికి మన అంతరంగానికి ఎవరిడే ఫైటింగ్ యుద్ధం ఎట్లా జరుగుతుంది మన మధ్యలో యుద్ధం జరుగుతుంది కదా ఎప్పుడు ఈ మూడింటికి యుద్ధమే ఉంటుంది ఆత్మకి మళ్ళీ జీవము శరీరము ఈ మూడిట్కి యుద్ధం ఉంటది ఈ మూడిట్ల యుద్ధంలో మనం విజయం పొందాలి అంటే ఉత్తగన పొందుతాం మా చెప్పండి సర్వశక్తిని యొక్క జీవం మనలో ఉండాలా జీవాత్మ మనలో ఉండాల జీవాత్మ మనలో ఉంటేనే మనం విజయం పొందుతాము ఆయన యొక్క పరిశుద్ధతలో అనే పరిశుద్ధాత్మ మనలో ఉంటేనంట ఎక్కడ మనం విజయం పొందుతాము కదా ఎన్ని సమస్యలు వచ్చినా విజయం పొందుతాం యోగు పొందలేదా విజయము ఆయన సమస్యలు వచ్చిన దాంట్లో విజయం పొందిందా లేదా అయ్యోబో కదా అందుకేనంట నరుణి ఆత్మనంటే యహో పెట్టిన దీపం అంట అది అంతరంగమును శోధించను ప్రతి అంతరంగం దేవుడు శోధిస్తూనే ఉంటాడు అని శోధించడం దాంట్లో మనకి ఏముందంటే వ్యాలబుల్ ఉంది అయిన ప్రతిదీ ఒక మనిషి సరిగ్గా కావాలా ఒక మనిషికి వివేచన కావాలా ఒక మనిషికి ఆలోచన కావాలా బలము కావాలా ఇవన్నీ కావాలంటేనే మనకి ఎట్లా అంటే పరీక్ష ఉంటేనే మనకు ఆ అందుకే కదా శోధనలు ఎందుకు వస్తాయి అంటే ఉత్తగనే రావు శోధనలు మనం సరిగ్గాడానికి శోధనలు వస్తాయి ఎందుకంటే కృపా సత్యం అంటే ఆ కృపా సత్యములు రాజ్యంలో కృప వలన అతడు తన సింహాసనము స్థిరపరచుకు కదా ఆయన సింహాసనం స్థిరపరచుకోవాలి ఆయన ఆయనే మనం ఉండాలి ఆయన కృపా మనం జీవించాలి అని మనకు అంతరంగంలో మనకు శోధన కంపల్సరిగా ఉంటుంది శోధన లేనిది మనము విజయం పొందలేము కదా ఉత్తన నువ్వు పరీక్షల విజయం పొందుతావా ఏం చదవకుండానే నువ్వు చదివితేనే దాంట్లో విజయం పొందుతావు నువ్వు చదవకపోతే పోతుంది అట్లనే ఇది కూడా మన లైఫ్ కూడా అంతే ఆయన నామానికి గ్లోరిఫై తేవాలా ఆయన నామానికి గ్లోరిఫై కావాలా ఆయన మహిమ రావాలా అని అంటే మనం అనుభవించాల్సిందే ఎందుకంటే దేవుని ఆత్మనంట నరుని సృజించని సర్వశక్తిని యొక్క శ్వాస నాకు జీవం ఇచ్చింది మన దేవుని యొక్క శ్వాస మనకు జీవం ఇచ్చింది జీవం వచ్చింది ఎట్లా అంటే ఆయన జీవాత్మ ఊదినప్పుడు మనకు ఎప్పుడైతే సత్యాన్ని నువ్వు గ్రహిస్తావో అప్పుడే నీకు జీవాత్మ అనేది కలుగుతాయి దేవుని యొక్క పరిశుద్ధత ఆయన యొక్క పరిశుద్ధాత్మ నీలో ఉంటేనే అప్పుడు నీకు జీవం కలుగుతాయి నీ ఆత్మకి తర్వాత నువ్వు శోధలో వెళ్తావో శోధలో విజయం పొందుతావు కదా అప్పుడు నీకు వివేచన అని ఉంటది వివేచన ఎట్లు వస్తుంది మనకి వివేచన ప్రతిదీ మనకు వివేచన కలగాల చేయాలంటే ఉత్తంగానే రాలి కదా దేవుని యొక్క జీవాత్మ పొందుకుంటేనే ఆయన పరిశుద్ధాత్మలో మనం జీవిస్తాను ఆయన పరిశుద్ధాత్మ ఎవ్రీడే మనం పొందుకుంటేనే మనకు జీవాత్మ అనేది వస్తుంది కదా ఆయన ఏమన్నాడు ఆ మనకు ప్రావర్బ్స్ లో ఉంటుంది ప్రాబర్బ్ సెకండ్ చాప్టర్ లో సిక్స్త్ వచ్చినాం చూడండి ఏహో జ్ఞానమిచ్చివాడు తెలివియు వివేచన ఆయన నోటి నుండి ఇవ్వచ్చును ఇవన్నీ ఆయన నోటి నుండే వచ్చును ఆయన నోటి నుండి ఎట్లా వస్తాయంటే ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క పరిశుద్ధతలో ఎప్పుడైతే నువ్వు జీవాత్మ నీలో ఉంటదో మనం జీవిస్తున్నాము ప్రజెంట్ గా ఈ జీవించేది వేరు ఆత్మీయంగా జీవించడం వేరు నువ్వు ఆత్మీయంగా జీవించాలంటే నీకు జీవాత్మ కావాలి కదా నీ జీవాత్మ లేని నువ్వు ఎట్లా జీవిస్తున్నావు ఆత్మీయంగా జీవాత్మ ఉంటేనే ఇవ్వు ఎట్లా అంటే పరిశుద్ధతలో ఎవ్రీథింగ్ మనకున్న ప్రతి బిహేవియర్స్ ఏవైతే మనలో బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయో అవన్నీ దూరం అయిపోయి గుడ్ క్వాలిటీస్ అనేది మనలో రావడం జరుగుతుంది ఇప్పుడు జీవాత్మ మనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు కదా సరైన మార్గమే నడిపిస్తుంది అందుకే కదా ఆయన అంటాడు ఆ అంటే ఏవోగా జ్ఞా జ్ఞానమిచ్చేవాడు ఆయనైనా జ్ఞానమిసాడు ఆయనైనా తెలివిశాడు ఆయననే వివేచనిస్తడు ఆయన నోటి నుంచి వచ్చును ఇవన్నీ ఆయన నోటి నుంచి వస్తాయి ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఎవ్రీడే ఉంటేనే అంతవరకు మనకు అనేది ఉండదు కదా ఉత్తరనే జీవాత్మ రాదు కదా ఎవ్రీడే మనం పొందుకుంటేనే జీవాత్మ అనేది మనకు ఉంటది న్యూ లైఫ్ అనేది ఎంటర్ అవుతుంది మనకి కదా ఎందుకంటే యోగూ ట్వెల్త్ చాప్టర్ లో థర్టీన్త్ వచ్చిన చూడండి జ్ఞానము మరియు బలము దేవుని చె ఉన్నవి సలహాలు మరియు అవగాహనలు అతన్ని ప్రతిది ఆయన చిత్తమే ప్రతిది ఆయనదే యాజ్ లాంగ్ యాజ్ మై బ్రీత్ ఈస్ స్టిల్ విత్ ఇన్ మీ అండ్ ద బ్రీత్ ఆఫ్ గాడ్ రిమైనింగ్ ఇన్ మై అది ఆయన జీవం మన నాస్టల్స్ లో ఉందని ఇక్కడ చెప్పబడుతుంది ఇంగ్లీష్ కానీ ఆయన జీవము మరియు ఆయన బలం మనకు చెందిన చెప్తుంది దేవుడు మనకి మనకు చెందిన ఎందుకంటే ఆయన అంటాడు కదా ప్రతిది ప్రతిది ఆయనది ఆయనది మనది మన నుంచి ఆయనకు పోవాలా ఆయన నుంచి మనకు రావాలా ప్రతిది సో మనకులో ఉన్న ప్రతి బలహీనతలు అనేది ఆయనలో ఉన్న గుడ్ క్వాలిటీస్ అని మనలోకి రావాలా కదా ఎందుకంటే మన ప్రవర్తన ఎట్లా ఉంది మనం ఎట్లా నడుచుకుంటున్నాము అని ఈ వాక్యం చెప్తుంది ఆ ప్రావర్స్ థర్డ్ చాప్టర్ లో మనం ఎక్కడి నుంచి అంటే సిక్స్త్ వచ్చినాం చూడండి నీ ప్రవక్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము అప్పుడు ఆయన నీ త్రోవలు సరళం చేయును నేను జ్ఞాని నను కదా అని నీ వనుకొనవద్దు ఎహోవయందు భయభక్తి కలిగి చెడ్డతనమును విడిచి అప్పుడు నీ దేహమును ఆరోగ్యముగాను నీ ఎముకలకును సత్యవంతున్నట్లు నీ ఇక్కడే తెలియజేయబోతుంది అంటే మన ప్రవక్త అంతటి ఎవరు దేవునికి ఒప్పుకోవాలన్నమాట మన మనకున్న ప్రతిదీ ఏదైతే దేవుని యొక్క జీవాత్మ మనలో ఉంటే మనలో ఉన్న ప్రతిదీ వెళ్ళిపోతే మన బలహీనతలో ఎవ్రీథింగ్ వెళ్ళిపోతాయి ఎందుకంటే ఆయన కాళ్ళ కింద మనం నల్గబడుతుంటాం కాబట్టి ఆయన ఎంత నల్గబడుతుంటామో మనం అంత అమూల్యంగా తయారవుతుంటాము కదా అందుకే కదా నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకుంటావు అప్పుడు మనము జ్ఞానవంతుమ్మా అసలే కాదు కదా ఆయన అనుకోవద్దు అని జ్ఞానం కలిగిన దేవుడు మనలో ఉంటే మనము వివేచన కలిగి నడుచుకుంటాము ఆలోచన కలిగి బలము కలిగి ఎందుకంటే ఆత్మచేత ఆధారం కాబట్టి మనకి ప్రతిదీ ఆయనది కాబట్టి మనం ప్రతిదీ ఆయన ఆయనకి లోబడి మనం నడుచుకోవాలి ఎవరికి మనం భయపడకుండా ధైర్యంగా శువార్థ ప్రకటన చేయాలని అంటే ఉత్తమ ధైర్యంగా చేయగలుగుతామా మన క్రియా కరెక్ట్గా ఉంటేనే శువార్థ కరెక్ట్ గా ప్రకటింపగలుగుతాము నా క్రియ సరిగ్గా నేను ఎట్లా స్వాత ప్రకటన చేయగలుగుతాను అట్లనే వెనుకడుగేస్తామా కాదు కదా ఒక స్టెప్ కాకపోయినా ఒక స్టెప్ దేవుడిని నడిపిస్తాడు కదా ఈ రోజు తప్పు పని చేసినావు క్షమాపణ అడిగినావు పచ్చతప్పబడ్డావు నీ ఆత్మ దేవునికి అప్పలు చెప్పుకున్నావు అప్పుడు దేవుని నేను నడిపియాడా నడిపిస్తా కదా నడిపించే దేవుడు కాబట్టి నడిపిస్తుంది ఆయన చిన్న వాక్యము ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనల్ని గైడ్ చేసి నడిపించే దేవుడు కాబట్టి మనం మన క్రియలు ఎవ్రీథింగ్ ఆయన చేతికి అప్పచెప్పుకోవాలా అప్పుడే మనము దేవుళ్ళు ఉండగలుగుతాము ఆయన పరిశుద్ధాత్మ ఆయన జీవాత్మ మనలో ఉండగలుగుతుంది మనకి ఎన్ని చోదల వచ్చిన విజయం పొందగలుగుతాము కదా ఎందుకంటే ఈ ప్రావాస్ చాప్టర్ మనం మొత్తం చెప్తే ఆ జ్ఞానం కోసం రాయబడి ఉంటది ప్రతి విషయం వల్ల ఏషయా చాప్టర్ లో సెకండ్ వచ్చినాం చూడండి ఏహో ఆత్మ జ్ఞాన వివేకములకు ఆదరమ ఆత్మ ఆ ఆలోచన బలము ఆధార మాగు ఆత్మ తెలివి ఎవ ఎడల భయభక్తులకు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును ఇప్పుడు చెప్పండి దేవుని యొక్క ఆత్మ ఎవరి మీద భయభక్తుల మీదనే నిలబడుతుంది మరి దేవుని మనం భయభక్తి కలిగి జీవిస్తేనే ఆయన జీవాత్మ అనే పరిశుద్ధాత్మ మనలో ఉండగలుగుతుంది కదా ఆయన ఏమంటాడు ఆ పని మంది శిష్యులకి ఏమని చెప్తారు ఆయన ఆ వాళ్ళ మీద ఉది మీరు పరిశుధాత్మ పొందుకోండి తర్వాత ఆయన సేవ ఎట్లా చేస్తారు వాళ్ళు భూతలి క్రిందలాగా చేస్తారు కదా దేవుడు ఏమని వాళ్ళకి ఆ యోహన్ తో మనకు ట్వంటీలో ఉంటది ట్వంటీలో ట్వంటీ వన్ ట్వంటీలో ట్వంటీ టూలో చూసుకుంటే ఆయన ఏమని చెప్తాడు అంటే మీకు సమాధానం కలుగును కలుగును గాక తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నాను వారితో చెప్పను ఆయన ట్వంటీ ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఉది పరిశుద్ధాత్మ పొందుడి మీరు ఎవరి పాపము క్షమి వారి క్షమింతురో అవి వారికి క్షమింపబడును ఎవరి పాపములు మీరు నిలిచి ఉండినట్లు నితురో అవి వాళ్ళను నిల్చును వారితో చెప్పాను అంటే దేవుడు చూడండి దేవుడు అంటే ఆయన మాటలకు మనం అనుసరించి ఆయన చెప్పిన ప్రతి మాటకు మనం జీవిస్తానంట మన నోటి నుంచి ఏది చెప్తే అది జరుగుతుంది కదా అండ్ మీ నోటి నుంచి పాపం క్షమిస్తారు వాళ్ళందరూ పాపం క్షమి ఎవరి పాపం అయితే మీరు నిల్ స్టాండ్ అట్టనే పెట్టమని అంటే అట్లనే ఉండిపోతుంది అంటే దేవుడు ఎంత అధికారం ఇస్తున్నారు చూడు కానీ ఎంత అధికారం ఇచ్చినా ఏది చేసినా ఆయన నామానికి మహమం పరచడానికే కానీ మన అవసరంకి వస్తే కాదు అందుకే ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే ఏవో ఆత్మ అంటే వివేక్ అంటే జ్ఞాన వివేకములకు ఆధారమవు ఆత్మ ఇక్కడ ఆధారమని కదా మనకి ఏమిస్తుంది అంటే ఆధారం ఇస్తుంది ఆయన ఆధారం బాగానే బలం ఒకటి మనకు అప్పుడు వివేచన అనేది తెలియజేయబడుతుంది మన ఆత్మకి అప్పుడు మన జ్ఞానం అనేది తెలుసుంది కదా ఎవర బాధపడినా ఎవరు దుఃఖపడినా ఏ ఆత్మ ఇంత నెలకబడుతుంది ఎవరు ఎట్లా ఉన్నారు అప్పుడు నీ ఆత్మ దుఃఖంలో ఉంది ప్రభువ ఈ మీ దురాత్మ నుంచి ఇవ్వబడాల ఆమెలో ఉన్న సాధన వెళ్ళిపోతుంది కదా అన్ని పవరించేతులకి మన చూపులకు ప్రతి దానికి ఆయన సృష్టించిన ప్రతి ఒక్క ఆవేళన నానంట మనకి ఎట్లాంటిదంటే ఎథారిటీ అనేది మనకి ఇచ్చిండు కానీ అందులో మనకి ఏం కావాలి శక్తి కూడా కావాలా శక్తినికు రావాలంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉంటేనే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉంటేనే అప్పుడు మనం అన్నిట్లో మనం విజయం పొందగలుగుతాము అప్పుడే కదా నీకు ఏవో ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమవుతుంది ఆత్మ ఆలోచన బలము మళ్ళ ఆధారం ఆకు ఆత్మ తెలివి ఎగువయ్యలా భయభక్తులకు పుట్టించును ఆత్మ అతని మీద నిలుచును అప్పుడే ఆయనే యొక్క పరిశుద్ధాత్మనంటే భయభక్తుల మీదనే నిలబ స్టాండ్ ఉంటుంది అని క్లియర్ గా చెప్పబడుతుంది అప్పుడు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో వాళ్ళ మీద దేవుని యొక్క ఆత్మ ఉంటుంది కాబట్టి వాళ్ళ నోటి నుంచి ఏది మాట్లాడినా ఏది చెప్పినా ఎవ్రీథింగ్ సక్సెస్ఫుల్ అవుతుంది విజయం పొందుతారని వాకేం ప్లేర్ లా చదివిస్తుంది అందుకే మనం ప్రతిదీ ఎట్లంటే ఆయన ఆత్మలో జీవాత్మ అనేది మనలో ఉండాలి మనం ఇప్పుడు జీవిస్తున్నాం కరెక్టే ఈ వరల్డ్ లో దాంతా ఎగడారు ఇక్కడ మనం జీవిస్తున్నాము లోకంలో ఉంటున్నాము ఎందుకంటే దేవుడు రెండు పెట్టిన కదా ఇక్కడ జీవాలా ఆత్మీయం అనేది నువ్వు ఎవ్రీడే నీ లైఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ ఇన్ యోర్ లైఫ్ అవన్నీ నువ్వు చేసుకోగలుగుతావు నీ లైఫ్ లో నీకు ఏదైతే ఉందో నీవు బ్రతకడానికి ఎవ్రీథింగ్ నువ్వు చేసుకోగలుగుతావు కానీ నీ ఆత్మకి ఏం కావాలి కూడా అది కూడా చేసుకోవాలి కదా రెండు ఉన్నాయి నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోవాలి నీ దేవుని యొక్క సువార్త ప్రకటన చేయడానికి నీ ఆత్మ నువ్వు కాపాడుకోవాలా కదా ఆయన లాస్ట్కి ఒక మాట దేహమును ఆత్మ నరకంలో వేయకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు వాక్యంలా ఏ ఆయనకి మాత్రమే భయపడమని చెప్పారు కదా దేహము ఒకటి ఆత్మ ఒకటి నరకంలో పోకుండా భయపడాల్సింది ఎవరికి ఏజు ప్రభు మాత్రమే కదా ఆయనకి మాత్రము మనము భయపడి లోబడి జీవించాల అప్పుడే భయభక్త కలిగిన జీవితం మనలో ఉంటుంది వివేచన అనేది మనకు ఉంటుంది ఆ జ్ఞాన వివేకం అనేది మనకు ఆలోచన ఉంటుంది బలము ఉంటుంది ఆయన ఇచ్చే ఆధారము అంటే దేవుని యొక్క పరిశుద్ధత్వం మనకు అన్ని విషయంలో ఆధారం అనేది ఉంటుంది కదా సర్వశక్తిని యొక్క శ్వాసలో మనం జీవించాలి అంటే ఉత్తగానే కాదు కదా దేవుని మనలను సృజించింది కాబట్టి సర్వశక్తిని యొక్క శ్వాస నీకు జీవం ఇచ్చను మరి ఆ జీవంలో మనం ఉండాలి ఆ శ్వాసలో మనం జీవించాల ఆయనలో మనం ఉండాలంటే మనము ఎట్లంటే ఈ ఏడు గుణగణలు ఈ సెవెన్ గుణగణలు అంటే దేవుని యొక్క క్వాలిటీస్ మనలో రావాలంటే మనం మాకు నడుచుకోవాలి అంటే ఇవి ఇవి మనలో ఉండాలన్నమాట ఎలెవెన్త్ సెకండ్ చాప్టర్ వర్సెస్ అనమాట ఇవి మనలో ఉంటేనే మనం జీవించగలుగుతాము అప్పుడే కదా సర్వశ్రేష్ఠుని యొక్క జీవం ఇచ్చను అన్నప్పుడు ఆ జీవం అనేది మనకు కలుగుతుంది అంత మనము ఈ అన్యజను ఉండొద్దు అని దేవుని యొక్క వాక్యం తెలివిస్తుంది సత్యం తెలియకపోతే అన్యజను సత్యం తెలిసినామంటే అప్పుడు మనం అనుకుంటాము ఆయన జీవం మనలో ఉంది ఆయన పరిశుధాత్మ మనలో ఉంది ఆయన కృపా సత్యము మన ఎంబడి ఉంటుంది కాబట్టి యుగ యుగముల వరకు మనం ఆయనతో నిల్వగలుగుతాము కదా ఎందుకంటే దేవుడు శామ్స్ హండ్రెడ్ లో లాస్ట్ వచనంలో ఉంటది మనకి హండ్రెడ్ లో ఆయన సత్యం అంటే యుగ యుగల వరకు మనలో ఉండాలి అనంటే ఇక్కడ ఉంటే చూడండి స్థితలను పాడుచు ఆయనే ఆవరణంలో ప్రవేశించుడి ఆయనను స్తించుడి ఆయన నామంని ఆయన సత్యము తరతరాలు నీలో ఉండలో ఉండాలి అనంటే కేవలం మనము భయభక్తి కలిగే జీవితం మనము నడుచుకోవాలి దేవుని అందు మనము భయం భక్తి కలిగి నడుచుకోవాలి అప్పుడైతేనే ఆయన సత్యం అంట యుగ వరకు తరతరాలు వరకు మనలో ఉండిపోతుంది కదా అప్పుడే కదా పరిశుద్ధత్వ మనలో చివరి అక్కడ పర్యంతం వరకు అనే పరిశుద్ధత్వలో ఆ మనం జీవిస్తే ఆ వరకు ఆయన సత్యం మనలోనే ఉండిపోతుంది ఇంకా వెళ్ళిపోదు అని ఈ వాక్యం సెలివిస్తుంది మరి దేవుడి చిన్న వాక్యం గురించి ఆమె ప్రార్థన చేసుకున్నాము పరిశుద్ధి ప్రేమల దేవ కృపాల తండ్రి దేవా యశ్వభానికి లెక్కలేని వందనాలు తండ్రి జీవం కలిగిన దేవుడ ప్రభావ దేవానికి కృతజ్ఞత తండ్రి దేవుని యొక్క జీవాత్మ మాలో ఇచ్చినందుకు నీకు వందనాల ప్రభావ నీ పరిశుద్ధత మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి దీవ మా ప్రభ మా కున్న ప్రతి గుణగలలో ఏవైతే అవన్నీ మా నుంచి తీసుకోండి ప్రభా మాజకరం అన్నింటినీ ఉంటే చూపించు ప్రభా నీ సందలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేస్తాం తండ్రి నీ ఏదైతే ఉందో ప్రభా అది మా పట్ల నెరవేర్చుమని ప్రార్థించాం తండ్రి మీరు ఎన్నో ప్రభా మా కొరకు ప్లాన్స్ కలిగిన వారు ప్రభా ఏమయ్యు ప్రభా మా కొరకు ఎన్ని ప్లాన్స్ అయితే కలిగినవో అవన్నీ మాకు బయలుపరచండి మా ప్రతి మేము చూసుకోవాలి ప్రభా పర్లో రాజ్యంలో మేము పరిశుద్ధతలో జీవించాలా అతి పరిశుద్ధ స్థలంలో మేము పోవాలి అంటే ప్రభా మా గుణగణాలు మారాలా నీ ఏడు యొక్క గుణగలను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంది జ్ఞాన వివేకములు ఆలోచనలు బలము తెలివి భయభక్తి జీవితము ఇవన్నీ ఉంటనే ప్రభావ మీరు హాలు నిలబడతా అని అంటున్నావు కాబట్టి ప్రభ నీ పరిశుధత్మ మాకు అనుగ్రహించండి వయసు ప్రభా మా ఎవ్రీథింగ్ చెప్పుకుంటున్నాం ప్రభా మరి నీవి మాకు తోడే ఉండి నడిపించాలి ప్రభా మరి వాక్యంలో ప్రభా మేము స్టాండర్డ్గా ఉండాలి ప్రభా స్థిరమైన మనసు కలిగి మేము జీవించాలా పర్వతం పైన మేము నిలబడలే కేకలు వేయాలా ప్రభా మమ్మల్ని అట్లా నడిపించుకుని తండ్రి దేవాయసు ప్రభ ఇంకా ప్రభా అనేకుల కోసం మేము ప్రార్థన చేయాలా ప్రభువ రచించిపోయి ఆత్మల కోసం మేము ప్రార్థన చేయాలి ప్రభా దేవాయసు ప్రభ నువ్వు దావిదు ప్రాణాన్ని తప్పించడం యోగు ప్రాణాన్ని తప్పించడం ప్రాణాలను తప్పించిన దేవుడు ప్రభా కాబట్టి ప్రభ మాకు కూడా ప్రభా వచ్చిన ప్రతిశోధనలు మేము సహించాలా మేము భరించాలా అన్నిట్లో మేము విజయం పొందాలా మా ప్రాణం కూడా మీరు కాపాడే దేవుడు కాబట్టి ప్రభ ఈ రోజు సత్యం నీ యొక్క సత్యం మాకు అనుగ్రహించను దాన్ని బట్టి నీకు లెక్కలేను వందనాలి ప్రభా కాబట్టి ప్రభా నీరాకడ పర్యంతం వరకు కూడా ప్రభా నీ సత్యంలో మేము నిలబడాలా మేము అన్నిట్లో ఉండాలా ప్రభా మేము సాక్ష్యం పోగొట్టుకోవద్దు ప్రభా విశ్వాసంలో మేము స్థిరమైన మంచి కలిగి ఉండాలా నీరాకడ పర్యంతం వరకు కూడా ప్రభా మేము విశ్వాసంలో ఉండాల ప్రభా అంచునంచునా మేము ఎదగిలింపబడనా మాకు మీరు సహాయం పడమని ప్రార్థనం తండీ ప్రభా మాలో ప్రతి బలహీనతను తీసుకోండి ప్రతి బలహీనత మా దూరం చేయండి ప్రభా కాబట్టి ప్రభా మీరు మాలో ఉండండి మీరు మాలో ఉండి మమ్మల్ని గైడ్ చేసి మమ్మల్ని నడిపించు ప్రభా ఈచ్ స్టెప్ మీరు మాకు తోడ నడిపించుకుని ప్రార్థిస్తాం తండ్రి ఇవన్నీ పరిశుద్ధత్మ ఎల్లప్పుడు మా మీద పెట్టండి మేము మెలకు ఉండాలా జాగ్రత్తగా కలిగి జీవించాలా ప్రభా సమయం లేదు కాబట్టి ప్రభా మరి ఎంతో మందికి గాలమిషం పడకుండా మేము జాగ్రత్తగా జీవించేలాగా మాకు సాయపడమని ప్రార్థిస్తాం తండ్రి దేవాయత్స ప్రభు అన్ని సందర్భాలు మేము గడపాలా ఉపవాస ప్రార్థనలు చేయాలా అన్నికుల కోసం మేము భారంగా ప్రార్థన చేయాలా మా దేశాన్ని కాపాడండి మా దేశం పట్ల మేము దృష్టి ఉంచండి మా దేశాన్ని క్షమించండి మా దేశాన్ని స్వస్థపరచమని ప్రార్థిస్తుండీ ప్రతి వారిని ఒక కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి రాణిబిడ్డలందరినీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభావ ప్రతి సేవకుల మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రతి సేవకులకు వారందరి లైఫ్ లో కూడా ప్రభా అద్భుత లాచకా జరిగించండి ఎక్కడ అడుగు పెట్టి అక్కడ దురాత్మలు వన్నో ప్రభా మరి చె మేము పలుకుతామో అది నెరవేర్చబడుతుందని సెలవు ఇచ్చినావు కాబట్టి ప్రభా మా చూపుల ద్వారా మా చేతుల ద్వారా నువ్వు సృష్టించిన ప్రతి ఒక ఆవిధ ప్రభావ అన్నిట్లో గొప్ప విజయం ఇచ్చిన ప్రభా దాన్ని బట్టి నీకు వనాలి కాబట్టి ప్రభా మేము ప్రతి దాంట్లో మేము నడుచుకునేలాగా మాకు సహాయపడండి నీ వాక్యం మాకు జ్ఞాపకం చేయని ప్రభా సర్వంగా కావచ్చు మేము ధరించుకోవాలి ప్రభా కంఠభూషణ మేము ధరించుకోవాలా నీ సత్యాన్ని మేము నడుముకు దట్ట మేము కట్టుకోవాలి ప్రభావ మేము కేక వేసి వాళ్ళలాగా జీవించాలా నీరాకడము మేము మెలుకుని ఉండాలి ప్రభా కనుకొని మేము జీవించాల ప్రభావం మరి మీరే మాకు ఒక పరిశుద్ధి మాకు నడిపింపు దయచేసి ప్రతి వారిని ఒక కృపలో జ్ఞాపకం చేసుకోమని మా ఆత్మల్ని నీచతగా మరి మీరే మాకు చూడండి నడిపిస్తున్నారని యేసుకృష్ణ నామంలో ప్రార్థిస్తుంది ఆమెన్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రేజనాడు సిస్టర్ అంశాల కోసం ప్రార్థించండి సిస్టర్ తోద్రం పరిశుద్రమే మన రజానికి వందనా ఏసుకృష్ రజానికి వందనాలు తండ్రి దేవ మరెక్కడి నావులిద్దరు ఉంటే అక్కడ మీరు ఉంటున్నారు దేవా దివం వందల మీరు కాచి కాపాడి సజీవ లెక్కలు నిలబెట్టిన దేవానికి వందనాలు తండ్రి ఏసుకృష్ణ రజానికి తోద్రం దేవ ఏసుకృష్ణజానికి వందనాలు తండ్రి దివా మీరే ఆత్మకార్యం జరిగించండి దినమంత్రంలో కాచి కాపాడిన దేవానికి వందనాలు తెలుసు దేవా ఏ స్రజానికి స్తోత్రం దేవా ఏ సుప్రి సజానికి వందనాలు తండీ దేవా ముఖ్యంగా దేవా కామం ఉంటాను దేవా ఆ కుటుంబానికి మీరు తోడయండి దేవా ఏ స్రజానికి స్తోత్రం దేవా అప్పుడే క్యాన్సర్ నుంచి విడదలా దైచండి అప్పుడు ముట్టి తాకి స్వస్థపరచండి దేవా విడదలా దైచండి ప్రతి శోధన కొట్టివేయండి దేవా అప్పుడని కృపలో భద్రపరచుకోండి దేవా ఏ స్రజానికి స్తోత్రం దేవా ఏ సుప్రి వందనాలు తండీ దేవానికి స్తోత్రం దేవానికి వందనాలు తండీ ఆ కుటుంబాన్ని మీరు రక్షించుకోండి ముఖ్యంగా రవి చెల్ల బ్రదర్ని కూడా ముట్టండి దేవా అప్పుడైనా కూడా ముట్టి తాకి స్వస్థపరచండి విడదల దయచేయండి దేవా ఏ స్తోత్రం దేవా ఏ సూప్రి సజానికి వందనాలు తండీ ఆ కుటుంబానికి కూడా మీరు తోడయండి దేవా ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి దేవా ఏ స్రజానికి ఇస్తూరం ఏ వందనాలు తండి ముఖ్యంగా దేవానికి స్తో దేవా ముఖ్యంగా అనూప్ బ్రదర్ని కూడా ముట్టండి అప్పుడని కూడా ముట్టి తాకి స్వస్థపరచండి దివా పాపం మీరు క్షమించండి దేవా దేవానికి ఉద్రం దేవా ఆ యొక్క కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి తన భార్య పిల్లలను కూడా మీరు తోడయిండి దేవా ఆ యొక్క కూడా మీరు రక్షించుకోండి దేవా దేవానికి స్థూద్రం దేవా స్వజానికి వందనాలు తండ్రి మరి ఇంకో కుటుంబాన్ని కూడా మీరు తోడైండి దేవా దేవానికి స్తోద్రం మరి ఇంకో బ్రదర్ని కూడా ముట్టి తాకి స్వస్థత విడుదల దండి ప్రతిశోధన అడ్డుల టంకాలు దేవా ఏ స్ రజాని ఎక్కి స్తోధ్రం దేవాసు క్రిస్ రజానికి స్థూరం ఇంకో సిస్టర్ కాళ్ళు ముట్టి తాకండి బుడదలా దయచండి స్వస్థత బుడదలా దించి దేవానికి స్తోత్రం దేవా ఏసు క్రిస్ వందనాలు తండ్రి మరి కే్రదర్స్ సిస్టర్ ముట్టండి దేవా అలాక్కున్న ప్రతి ఒక్క అవసరతని తీర్చి ప్రతి కుటుంబాల మీరు రక్షించుకొని దేవాని నామానికి స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏసు క్రిష్ణామ నామ తండ్రి ఆ సిస్టర్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ కేబిపిఎం గ్రూప్ లోన్న బ్రదర్స్ ఇస్తారు కుటుంబాలకి ఎవరి ప్రతి దినం ప్రార్థన చేస్తామో ఒక ప్రార్థ నిమిషాలు కుటుంబీకుల అందరికీ సదాకాలం తోడైండు కాక ఆమె ప్రజాంశిస్తారు అందరికి